నమో నమో దానవ వినాశ చక్రమా సమర విజయైన సర్వేషు చక్రమా అట్టే పదారు భుజాల అమరిన చక్రమా పట్టిన ఆయుధముల బలుచక్రమా నెట్టన మూడుగన్నుల నిలిచిన చక్రమా రొట్టుగా మన్నించవే మెరయుచు చక్రమా అరయ ఆరు కోణాల అమరిన చక్రమా ధారలు వేయిటితోడి తగు చక్రమా ఆరక మీదకి అగ్ని అగ్నిశిఖల చక్రమా గారవాన దాసుల కావవే చక్రమా రవిచంద్రకోటి తేజరాశియైన చక్రమా దివిజ సేవితమైన దివ్య చక్రమా తమిలి శ్రీవెంకటేశు దక్షిణకర చక్రమా ఈవల నీదాసులము ఏలుకోవే చక్రమా